సంకీర్తన సంఖ్య నాలుగు వందల యాభై ఐదు నీవు ఏలికవు మాకు నీ దాసులమునేము ఆవలని తరులనేమి అడుగబొయ్యేమా పసురమై ఉండి ఇచ్చి పక్కన కామధేనువు ఎసగి మానైయుండిచ్చి కల్ప వృక్షము వెసరాయ్యుండి ఇచ్చి వేడుక చింతామణి వెసరాయ్యుండి ఇచ్చి వేడుక చింతామణి మసలని శ్రీపతివి మాకు ఇచ్చేది అరుదా గాలి ఆవటించి ఇచ్చి మేఘము మింట వీలి జీర్ణమై విక్రమార్కుని బొంత కాలిన పెంచై ఉండి కప్పెర దివ్యాన్నమిచ్చి మైలలేని శ్రీపతివి మాకు నిచ్చుటరుదా అండనే కామేనువు ఆశ్రీతింతమణివీ పండిన కల్పకమవు భక్తులకు ఎల్లా నిండిన శ్రీ వెంకటేశూ మమ్ము నేలితివి దండిగా నమ్మితే నీవు దయజూ